స్తోత్రం నాయన పరిశుద్ర మహిమల రాజా కృపగల దేవ మహోన్నతుడు ఆలోచనకర్త ఆశ్చర్యకరణ మరణం మూలలో వచ్చిన దేవా జీవాధిపతి సర్వాధిపతి సర్వశక్తి మందడానికి వందనాలు సమయం బట్టి మాకి చిరోజునాలు బట్టి నీకు వందనాలు తండ్రి గతించిన వారి మేము గొప్ప కాతండి పాపల మమ్మల్ని పరిశుద్ధ దేవానికి వందనాలు అందుకు బట్టి ఘనత మహిమ మీరు పొందుకుందేవా మీరే ఆత్మకార్యం జరిగించి దేవుక్కడ పెతక బిడం దీవించి ఆశ్చర్యం లైవ్ ద్వారా మీరు మాతో మాట్లాడండి దేవ శుప్రభ పాటల ద్వారా వాక్యం దాన్ని ృష్ణనాలు మీరే సహాయండి ప్రతి అట్టంకలు కొట్టి వెందే మాల ప్రతి పాపం క్షమించు దేవని నామానికి మహిమ ఘనత ప్రభావం తెచ్చుకోమని ఏసు కృష్ణ అడిపెడుకుంటున్నాం తండ్రి ఆమెన్ తిరిగి లేచెను నాతో నుండా నీరంతరాము నడిపించును మరలవ చేసు కొని పువ్వును నీరంతరాము నడిపించును మరలవ చేసు కొని పువ్వును చాలును ఏ చాలను ఏ సమయామైన ఏ స్థితికైనా నా జీవితములు ఏ చాలును సాతాను సానుశోధన రధికమైనా సొమ్మశిలగసగి వెళ్ళేరను సానుశోధనలదికమైనా సొమ్మ సిగసగి వెళ్ళెదను లోకము శరీరములాగినను లోబడక నిను వెళ్ళదను లోకము శరీరములాగి బడక నిన్ను వెళ్ళను ఏసు చాలును ఏ చాలును ఏ సమయామైన ఏ స్థితికైనా నా జీవితములు ఏ చాలును పచిక బయలు పరుండ శాంతి జలము చింత నడిపించును పచిక బయలు పరుండజేయున్ శాంతి జలము చెంత నడిపించును అనిషము ప్రాణము తృప్తి పరచు మరణ లోయలు నన్ను కాపాడును అనిషము ప్రాణము తృప్తి పరచు మరణ లోయలు నన్ను కాపాడును ఏ సుచాలును ను ఏ సమయాబన ఏ స్థితికైనా నా జీవితములు ఏచాలు నరులేల్లరు నను వీడచినను శరీరము కుళ్ళీ కృషి చిి నరు ఎల్లరు నను వీడచినను శరీరముకుల్లికృసించినను హరించిన ఐశ్వర్యము వీరోదివలే నను వీడచినను హరించిన ఐశ్వర్యము వీరోదివలే నను వీడచినను ే సమయామైన స్థితికైనా నాజీవితములను పరమాజీవముకుని వా తిరిగిలే చను నాతో నుండా పరమా జీవము నాకు నివా తిరిగిలే చను నాతో నుండా నిరంతరాము నడిపించును యేసు కొని పోవును నిరంతరాము నడిపించును మరలవచేసు కొనిపోవును ఏసు చాలును ఏ చాలును ఏ సమయామైన ఏ స్థితికైనా నా జీవితములు ఏసు చాలును అదల్లి ప్రైజ్ లాస్టర్ అందరికీ స్తోత్రంలో ప్రేమగల తండ్రి పరిశుద్ధుడ పరణమయడ కృపా కనికరమైన రాజ మామూలను మికిలిగా ప్రేమించిన ప్రియాపరుల తండ్రి మీ పరిశుద్ధ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన మహోన్నతమైన నామానికి స్థుతులు స్తోత్రాలు కృతజ్ఞతలు అర్పిస్తుంటున్నాం ప్రభు ఆయా ఈ లోకంలో మమ్మల్ని సజీవ లేకలో స్తోత్రాలు ఈ ధన్యతను ఇచ్చినందుకు స్థుతులు చెల్లిస్తుంటున్నాం రాత్రి కాల సమయంలో మీరు ఇచ్చిన బట్టి స్థుతులు అర్పిస్తున్నాయన పక్కందర మాట్లాడ మాట్లాడి మార్పు మరి మా హృదయాలను భద్రపరుచుకున్నటకు మీరు సహాయం అనుభవించి మేము మీ లోకానికి మాదిరిగా మీకు సాక్షులుగా ఉండేటప్పుడు మీ ఆత్మ నడిపింపు దయచేయమని యశసుక్రీస్తు నామం పేరిట అడుగుతున్నాం తండ్రి ఆమెన్ దేవుని సేవకుల గురించి మనం ధ్యానిద్దాము దేవుణ్ణి నిజముగా ప్రేమించిన సేవకుడు ఏ విధంగా ఉంటారు క్రిస్తు ప్రేమను కలిగి ఉన్నవారు మనుషులు మనుషులు వారిని చూసి ఏ విధంగా దేవుని ప్రేమకు ఆకర్షింపబడతారో మనము ఈ వాక్యమును బట్టి దేవుడు మాట్లాడలేదని మరి దేవుని కోరుదాం అపస్తుల కార్యముల గ్రంథము చరిత్ర పుస్తకం మనం గమనించాలి అపస్తుల కార్యములు ఏడవ అధ్యాయము అపస్ల కార్యములు ఏడో అధ్యాయము యాభై నాలుగో వచనం చూసుకుందాము వారి మాటలు విని కోపముతో దేవుడుతో మాట్లాడుతున్నట్టు మనం గమనిస్తాం వారు మాటలు వారి మాటలు విని కోపముతో వండిపడి అతని చూచి పండ్ల కొరిక్కి అయితే ఇతడు పశుద్ధాత్మతోనో నిండుకున్న వాడి ఆకాశము వైపు తెరిచూచి దేవిని మహిమను యేసు దేవిని కుడుపానువేశం నిలిచి ఎండుట చూచి అంటున్నాడు ఎందుకంటే వారి మాటలు విని కోపంతో మండిపడి అతనిని చూచి పండ్ల కొరికినంట ఎందుకంటే అంత సహించలేని ప్రేమ మాటలలో అంత తెగింపు ఆ పరిశుద్ధాత్మ నింపుదల వారు సహించలేకపోయారు అయితే అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకున్న వాడై ఆకాశపు వైపు తేజ చూచి దేవిని మహిమను ఏసు దేవిని కుడిపారోశ మందు గిలిచి చూచి అని మాట్లాడతారు పరిశుద్ధాత్మ చేసే కార్యాలు ఏ విధంగా ఉంటాయంటే దేవిని కుడిపారవశమున కూర్చున్న పెట్టుకొని ఉన్నట్లుగా స్థిపెనుకు ఆ యొక్క కనిపిస్తుంది ఆకాశము తిరవబడి కూడా మనిషి కుమారుడు దేవిని కుడిపారెలిచి ఎండుట తూచుతున్నానని చెప్తున్నాడు చెప్పండి అప్పుడు వారు పెద్ద కేకలు వేసి చెవులు మూసుకొని ఏకముగా రాళ్ళు రువి ఏకముగా అతని మీద పడి పట్టణపు వెలికల్లి వెలుపలికి అతనిని వెళ్ళగొట్టి రాళ్ళు రువి చంపిరి ఎందుకంటే మరి అతని ప్రేమ అందులో వారు గమనించలేకపోయారు ఎందుకంటే వాళ్ళు ఆ నీడులు మాత్రమే ఉన్నారు ధర్మ లోబడి మాత్రమే ఉన్నారు ఈ క్రీస్తు ప్రేమను వారు తెలుసుకున్న వారు కాదు కాబట్టి వారు ఈ నిజాన్ని వెతకలేదు కాబట్టి వారు ఆ నీడులో ఉండి మాత్రమే ఆ దీన్ని గమనించలేకపోయారు అందుకనే వారు పట్టణపు వెలుపల్లికి అతన్ని వెళ్ళగొట్టి రాళ్ళు రువి చంపిరి సాక్షులు ఎవరు పౌలు అను ఒక ఎవ్వరిని పాదముల యొక్క తమ వస్త్రములు పెట్టి ఇక్కడికి ఒక విశ్వాస వీరుడు దేవునికి మరి అత సాక్షి అయిన స్టెపను గురించి విన్నాము ఇతడు ఎంత గొప్ప సువార్థికుడు మొదటగా ఇతడే సువార్థికుడు అనిపిస్తుంది యాపస్సుల కార్యం గ్రంథంలో కానీ మరి పౌలు అయినా సరే దేవుడు ఎవరిని ఏర్పరచుకుంటే వారే కానీ రాలు రూపి చంపినప్పుడు మరి దానికి సాక్షులు ఒక యౌనుడు పాదముల యొక్క తమ ఉత్సవులు పెట్టి ప్రభువును కూర్చి మొరపెట్టుచు వేసు ప్రభువ నా ఆత్మను చేర్చుకును చేర్చుకునుమని చెప్పాను పలుపు వారు అతనిని రాళ్లతో కొట్టిరి అతడు మోకాల్లోని ప్రభువ వారి మీద ఈ పాపము మోపకమని గొప్ప శబ్దముతో ఈ మాట పలికి నిద్రించాను పౌలు అతనికి సావునకు సమ్మతించిట అప్పుడు పౌలు గారు పౌలు గారు అప్పుడు ఆయన సావుకు సమ్మతించినట్టుగా గమనిస్తున్నారు అందుకనే మోఖాల్లోని ఎస్ప్రభువ వారి మీద ఈ పాపం మోపకం అని కూడా గొప్ప శుబ్దంతో పలికినట ఈ మాటలు పలికి సౌలు అతన్ని సావునకు సమ్మతించిన అప్పుడు పరిశీలియమో విషయంలో మాట్లాడుతున్నాడు ఆ ఎరిశలేము ఎరుషలేములోని సంగమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తులు తప్ప అందరూ యుదయ సామరయ్య దేశములందు చెదిరిపోయి ఇది చరిత్ర పుస్తకం కాబట్టి ఇది ఖచ్చితంగా చదువుతూనే మనకు ఈ భక్తుల గురించి మనకు అర్థమవుతుంది ఎందుకంటే సువార్త అంటే ఏమిటి దేవిని పవర్ పరిశుద్ధాత్మ అంటే ఏంది అనేది ఇక్కడి నుంచి మొదలవుతుంది కాబట్టి ఆత్మ నడిపింటూ ఏ విధంగా ఉంది అనేది మనకు అర్థమవుతుంది ఆ కాలం మందు ఎరుశలేములో గొప్ప హింస కలిగినందున అపస్తులు తప్ప అందరూ ఉదయ సమరయ దేశముల్యందు చెదిరిపోయారంట చిదిరిపోయిన వారు వాళ్ళు వారు దేవుడు ఏర్పరచబడిన వారిగా ఉండి మరి వారు ఉదయ సమరయ దేశముల్యందు చెదిరిపోయి ఉన్నారు భక్తి మనుషులు మాత్రం స్త్రీ సమాధి చేసి అతని గురించి బహుగా ప్రారంభించింది మరి కొంతమంది అతన్ని సమాధి చేసినట్లుగా మనం గమనిస్తుంటున్నాం అయితే సవులు అయితే మాత్రం మానట్లేదు ఈ సవులు స్టోరీ ఇక్కడి నుంచి స్టార్ట్ గా మనం గమనిస్తాం ఎందుకంటే అయితే ఇంటింట దొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చిరసలలో వేయించి సంఘమును పాడు చేయిస్తున్నాడంట ఇంటింట దొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చిరసాలలో వేయించి సంఘమును పాడు కొంతమంది ఏం చేస్తున్నారు సంఘాన్ని హింసిస్తున్నారు కొంతమంది ఏమో సంఘ తొమ్మిదో అధ్యాయానికి వచ్చేసరికి పౌలు గారి విషయంలో పద్నాలుగవ వచనము తొమ్మిదవ అధ్యాయం పద్నాలుగవ వచనంలో తొమ్మిది పదిహేనవ వచనంలో పౌలు గారిది స్టార్ట్ అందుకని అందుకు అందుకు ఎదుటను ఇజ్రాయేల్వీల ఎదుటను అయితే అందుకు ప్రభువు నీవు వెళ్ళుము అన్ని జనుల ఎదుటను రాజుల ఎదుటను ఇజ్రాయేల్వీల ఎదుటను నా నామమును భరించుటకు అతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు అని దేవుడు సౌలును బట్టి సాక్ష్యమిస్తున్నాడు ఆయననంట రాజుల ఎదుట ఇజ్రాయెల్ ఎదుట అన్యుల జను ఎదుట కూడా ఆయన నామమును భరించుటకు అతడు ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడంట అతడు ఆ నా నామము కొరకు ఎన్ని శ్రమలను అనుభవించవాలనో నేను అతనికి చూపుదునని అతనితో చెప్పినట్టు అప్పుడు అరణ్య అనే యొక్క మనిషి శిష్యుడు భక్తిపురుడైన శిష్యుడు వెళ్ళి అతనిని చేతులోంచి స్వస్థపరిచినప్పుడు అతడు కళ్ళ నుండి పొరలు రాలి త్రాలగా దృష్టి కలిగి లేచి బాప్తీసము పొందేను తరువాత ఆహారము పుచ్చుకొని బలపడేను ఎందుకంటే మన మన నేత్రాల నుండి కూడా ఈ యొక్క అనేవి రాలితేనే బాప్తీసం అనే విషయంలో మనము దేవుల్లో కరెక్ట్గా ఉండగలము ఎందుకంటే ఆయన నమ్మదగిన దేవుడు అలాగే ఇరవై అధ్యాయం వెళ్దాము వినిపిస్తుందన్నా మాట్లాడి వినిపిస్తున్నాయి వాక్యాలు కూడా వినిపిస్తుందన్నా చెప్పండి అయితే పదమూడవ అధ్యాయము అపశుల కార్యము పదమూడవ అధ్యాయంలో మాట్లాడుతున్నాడు ఏంటంటే ఈ ఏర్పరుచుకున్న ఈ వీళ్ళ గురించి మాత్రము దేవుడు మరి పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడినట్టుగా గమనిస్తాము అంత్య అంత్యకయలో ఉన్న సంఘములో బర్ణబ ఎన్నికేమో అనబడిన సుముయోను కురేనీయుడైన లూకియా శతాధిపతి అయి కూడా పెంచబడిన మన యేసు అను ప్రవక్తలు బోధకులు ఉండిటంట ఆ రోజులల్లా అంత యొక్క సంఘంలో వీరంతా కూడుకొని ఉన్నారు వారు ప్రభువును సేవించటకు ఉపవాసము చేయించుండగా వారంట ప్రభువును సేవించటకు ఉపవాసము చేయించుండగా పరిశుద్ధాత్మ నేను భర్ణబాను పౌలును పిలిచిన పని వారిని నాకు ప్రత్యేకపరచడని వారితో చెప్పిందా పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మతో నిండుకొని మరి ఆయన చేసే కార్యాలు ఏంటి అంటే ప్రత్యేకంగా ప్రత్యేకపరుచుకుంటాడు దేవుడు అందుకనే లోబడిన వారు అనేకులు కానీ ఏర్పరచబడిన వారు కొందరే అందుకని ప్రత్యేక పరచబడు వారితో చెప్పారు అంతట వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని కాబట్టి మీరు పరిశుద్ధాత్మ చేత తెలుకయ్యకు వచ్చి అక్కడ నుండి ఓడ ఎక్కి కుప్రాకు వెళ్ళి తెలుకయ నుండి వచ్చి అక్కడ నుండి ఓడ ఎక్కి కుప్రాకు వెళ్ళిరట వారు సలోమిలో ఉండగా వారు సలోమిలో ఉండగా యూదుల సమాజ మందిరములో దేవుని వాక్యము ప్రచురించుచుండేది అక్కడ దేవుని వాక్యము ప్రచురింపబడుతున్నది ఎందుకంటే దేవుడు మరి వారికి ఆ సమాజ మందిరములో దేవుని వాక్యము ప్రచురించబడుచుంది వ్యోహాను వారికి ఉపచారం చేయవాడై ఉండెను వారు ఆ దీపమంతట సంచరించి పాపు ఊరికి వచ్చినప్పుడు వాళ్ళ దీపమంతా సంచరించి పాపు ఊరికి వచ్చినప్పుడు గారడి అబద్ధ ప్రవక్తునునైనా మరు యేసు అను ఒక యూదు చూసిది ఇతడు వ్యూహము గలవాడై తిరిగి పవలు అను అధిపతి యుద్ధై ఉండెను అతడు వర్ణబాను పౌలను పిలిపించిందట ఆ పెరిగి ఎందుకంటే దేవుని వాక్యము వినగోరి దేవుని వాక్యం వినగోరి వర్ణబాను పౌలను పిలిపించుకున్నాడు అయితే ఏలుమా ఆ అధిపతిని విశ్వాసం నుండి తొలగించవాలనని యత్నం చేసిండట ఎందుకంటే ఏలుమ ఆ అధిపతిని విశ్వాసం నుండి తొలగింపవాలనని యత్నం చేసిందట వారిని ఎదిరించిందట ఏలుమా పేరు గారుడు వాడని అర్థము అని చెప్తున్నాడు అయితే ఏలుమా ఈయన ఆ దేవునిలో ఉండడానికి ఆ యొక్క అధిపతి దేవునిలో ఉండడానికి అతనికి ఇష్టం లేదు కనుక అతడు ఆ విశ్వాసం నుండి తొలగించాలని ప్రయత్నం చేసినంట అయితే అందుకు ఎందుకంటే అప్పుడు పౌలు గారు ఫస్ట్ మొదటి ఇక్కడ ఆయన ఎక్కడ పరిచర్య గాని మరి ఆయన సువార్త కానీ ప్రకటించినప్పుడు ప్రకటించినట్టు ఇంతకుముందు ఎక్కడ చూడలేదు ఇక్కడ మాత్రమే ఇది అగుపడుతుంది అందుకనే ఈ పౌలు ఎందుకు పౌలు అనబడిన సౌలు సౌలు అనబడిన పౌలు పరిశుద్ధాత్మతో నిండిన అతన్ని తీరి చూచి సమస్త కపటముతోనూ సమస్త దుర్మార్గముతోనూ అని మాట్లాడుతున్నాడు అపవాది కుమారుడ ీతికి విరోధి నీవు ప్రభువు యొక్క చిన్నని మార్గములు చెడగొట్టుట మానవా అంటున్నాడు నీతికి విరోధి నీవు ప్రభువు యొక్క చిన్నని మార్గములు చెడగొట్టుట మానవా ఇదిగో ప్రభు తన చెయ్యి నీ మీద ఎత్తి ఉన్నాడు నీవు కొంతకాలము గుడివాడవై సూర్యుని చూడక ఉందని చెప్పినట్టు అయితే మరి మొదటగా సువార్త ఈ సరిగి పౌలుకు మాత్రమే ఇక్కడ ఈయన పరిచర్ స్టార్ట్ చేసినట్టుగా మనము గమనిస్తాం ఎందుకంటే ఈయన ఈ పౌలుగా ఇంతకుముందు ఎక్కడ సువార్త ప్రకటించినట్టుగా మొదటి పత్రికల్లో మాత్రము లేఖనాల్లో లేవు వెతికితే అందుకని దేవుడు మరి ఆయన పంపిన విధానాన్ని ఆయన చేసిన పనిని మరి పరీక్షిస్తే మాత్రము దేవుడు గొప్ప కార్యాలు మహత్ కార్యాలు సూచక క్రియలు జరిగించినట్లుగా గమనిస్తున్నాం ఎందుకంటే ఆయన నమ్మదగిన దేవుడు లోకంలో ఆయన ఒక్కడి మాత్రం నమ్మదగిన దేవుడు కాబట్టి అపసుల కార్యములు ఆ మనము చూద్దాము ఇరవై అధ్యాయము అపసుల కార్యములు ఇరవై అధ్యాయము ఆ పదిహేడో వచనము నుంచి చూద్దాం ఇరవై అధ్యాయము పదిహేడవ వచనం అతడు విలేతి నుండి ఎపేసునకు వర్తమానము పంపిణట విలేతి నుండి ఎపేసునకు వర్తమానము పంపి తంగ పెద్దలను పిలిపించిందట అయ్యా మరి ఇంతకాలము ఈ పరిచయం చేసుకుంటూ వచ్చినాను అందరం మనం ఒక చోట మాట్లాడాలి అనే విధానంలో పంపాడము సంఘము పెద్దలను పిలిపించాడట వారు ఆయన యుద్ధకు వచ్చినప్పుడు అతడు వారితో ఇట్లా అంటున్నాడు నేను ఆశయలో కాలు పెట్టిన దినము నుండి ఎల్ల కాలము మీ మధ్య ఎలాగా నడుచుకుంటునో మీరు ఎరుగుదురు అని సాక్ష్యం చెప్పుకుంటున్నాడు నేనే విధంగా ఉన్నా నా పరిస్థితి ఏంటి అని ఆయన మాట్లాడుతున్నట్లుగా మనం గమనిస్తున్నాం మీ మధ్య ఎలాగుంటినో మీరే ఎరుగుదురు యూదుల కుట్రల వలన నాకు శోధనలు సంభవించినను యూదుల కుట్రల వలన నాకు చోదనలు సంభవించినను కన్నీళ్లు విడుచు పూర్ణమైన వినయ భావము వినయ భావముతో నేను ఎలాగ ప్రభువును సేవించుకుంటునో మీకే తెలియను అంటు అవును మరి వారి ఎదుట ఆయన చేసిన విధానాన్ని ప్రభువును ఏ విధంగా నేను సేవించిందో అది మీకే తెలియదు కదా అంటున్నాడు మరియు ప్రయోజనకరమైనది ఏది దాచుకొనక బహిరంగముగాను ఇంటింటను మీకు తెలియజేస్తూ బోధించు దేవుని ఎదుట మారు పొంది మన ప్రభు అయినా ఏసుక్రీస్తున్నందు విశ్వాసం ఉంచవలనని అని అంటున్నాడు ఎందుకంటే ఇంటింట నేను మీకు యొక్క బోధను ప్రచురించు వచ్చినా ఇంటింట ఏది నేను దాసలేదు మీ ఎదుట ఏది కూడా నేను దాచలేదు ఏసుక్రీస్తునందు విశ్వాసముంచవలనని యూదులకును మీకు దేశస్తులకును ఇలాగా సాక్ష్యమంటునో ఇదంతయు మీకు తెలియను ఇదిగో నేనిప్పుడు ఆత్మయందు బంధింపబడిన వాడనై వెళ్తున్నాను అంటుడు దేనియందు బంధింపబడ్డాడంట ఆత్మయందు బంధింపబడ్డవాడై ఎరిసెలు వెళ్తున్నాను అంటుడు మరి అతడు అప్పుడు ఎన్ని ప్రయాసాలు పడ్డాడు మరి దేవుని విషయంలో కానీ అందుకనే మొదట ఏమన్నాడు ఇతడు అన్యజనులు ఎదుటను రాజులు ఎదుటను చక్రవర్తులు ఎదుటను పరిశీలియం వారందరి ఎదుట నాకు గొప్ప సాక్షిగా ఉంటాడు నేను వాడు కొన్ని సాధనమే ఉంటాడని దేవుడు గొప్ప సాక్ష్యం అప్పుడే ఇచ్చాడు అందుకని అక్కడ నాకు ఏమి సంభవించునో తెలియదు కానీ బంధకములు శ్రమలను నా కాచుకొని ఉండవని పరిశుద్ధాత్మ ప్రతి పట్టణంలోనూ నాకు సాక్ష్యం ఇస్తున్నాడని తెలియను అంటున్నాడు పరిశుద్ధాత్ముడు ఎక్కడ వెళ్ళినా కూడా సాక్ష్యం ఇస్తున్నాడట ప్రతి ఏమి జరుగుతుందో తెలియదు కానీ అపాయం మాత్రము పొంచి ఉన్నది కాచి ఉన్నది అని సాక్ష్యం ఇచ్చుతున్నాడట అయితే దేవుని కృపాసువార్తను గుడ్చి సాక్ష్యం ఇచ్చుట అందు నా పరుగును నేను ప్రభువైన ఏసు వలన పొందిన పరిచర్యను తుదమిట్టించవాలనని నా ప్రాణము నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకునలేదట ఎంత విశ్వాసము మనము ఒకసారి మనం గమనించుకుంటే స్పీడ్ నడిచినా కూడా మనము ఒకవేళ మన పని మీద మనం వెళ్తే స్పీడ్ నడిచిన ఏమో దమ్మస్తుందేమో మనకు అన్నట్లు జాగ్రత్త పడతాం తన ప్రాణం గురించి కానీ అతడు తన ప్రాణమును కూడా నాకు ఎంత మాత్రమో ప్రియముగా పెంచుకోలేదంట ఆయన ఇదిగో దేవిని రాజ్యమును గూర్చి ప్రకటించుతూ ఇరవై వచనములో ఇదిగో నేను దేవుని రాజ్యమును గూర్చి ప్రకటించుతూ మీ మధ్యన సంచరించుని మీలో ఎవరును ఇంకా మీదట నా ముఖము చూడరు అన్నాడంట ఆయన మీలో ఎవరును ఇక మీదట నా ముఖము చూడరని వారికి ఇప్పుడు తెలియను కాబట్టి మీలో ఎవరి నాశనము విషయమైనను నేను దోషిని కాను అంటు ఎందుకంటే నేను చెప్పింది దేవుని వాక్యమే ఆయననే ప్రకటించినా కానీ మరి దాని మీ నాశన విషయంలో నేను కారకుణ్ణి కానీ దానికి ఎవరు సాక్షులు మీరే సాక్షులు అంటున్నారు సాక్షులుగా పెట్టుతున్నారు అందుకనే దేవిని సంకల్పం అంతయు మీకు తెలపకుండా నేనేమయూ దార్చుకోలేదంటుడు పౌలు గారు మొత్తం చెప్పేసిన మీకు ఆయన ప్రత్యక్ష పరిచిన ప్రతి మీకు అన్ని చెప్పిన కానీ మనమో ఏ విధంగా ఉండాలని ఆయన మాట్లాడుతున్నాడు ఎందుకంటే ఆయన ప్రాణము కూడా ప్రియమగా ఎంచుకోలేదంటే దేవుడు తన ఆ స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంగమును ఆయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేవుని అందు అధ్యక్షునిగా ఉంచిన ఆ యావత్తు యావత్తు నందును గూర్చి మీ మటుకు మిమ్మను గూర్చి జాగ్రత్తగా ఉండు అధ్యక్షత అంటే మరి ఎవరి సంఘంలో ఎవరున్నా కానీ వారు జాగ్రత్తగా ఉండాలని మాట్లాడుతున్నాడు ఎందుకంటే నేను వెళ్ళిపోయిన తర్వాత ఒకవేళ నేను వెళ్ళిపోయిన తర్వాత దూరమైన తొడల్ని మీలో ప్రవేశించును ప్రవేశించునని నాకు తెలియను అంటుడు ప్రభులు గారు మరి ఆత్మధార నడిపింపబడ్డ కనుక ఆయనకు తెలిసే ఉంటుంది కాబట్టి ఆ మాట పశుద్ధాత్మధార రాయబడి ఉన్నది అందుకని నాకు తెలియను వారు మందను కనుప కనకరింపరంట మందను కనకరింపరు మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవాలనని వంకర మాటలు పలుపుచు వాళ్ళ ఎంబడి తీసుకెళ్ళాలని ఒంకర మాటలు పలుకు మనుషులు మీలోని బయలుదేరుదుడు అంటే మనలో నుంచే ఆ ప్రతి మనుష్యుని మానక బుద్ధి చెప్పి తిని ప్రతి మనుషునికి మానక బుద్ధి చెప్పి తిని మీరు జ్ఞాపకము చేసుకొని మెలువ మెలకువగా ఉండి మీరు జ్ఞాపకం చేసుకొని వెలుకువగా ఉండి అప్పుడు దేవునికి దేవునికిని ఆయన కృప వాక్యమును మిమ్మును ఉపవాక్యమునకును మిమ్మల్ని అప్పగించుతున్నాను అంటుంది ఆయన మీకు క్షేమాభివృద్ధి కలగజేయుటకును పరిశుద్ధ పరచబడిన వారందరిలో స్వాస్థ్యం అనుగ్రహించుటకు శక్తివంతుడు ఆయన నమ్మదగిన దేవుడు మరి మీకు ఏవి కావాలో అవి ఖచ్చితంగా ఇస్తాడు అనే నమ్మకంతో వారిని జాగ్రత్త పరుస్తున్నాడు పౌల్ గారు ఎవరికి ఎవరి ఎవని వెండినైనాను బంగారమునైనాను వస్త్రమునైనాను నేను ఆశింపలేదు అంటున్నాయన ఆ సాక్ష్యం కలిగి ఉన్నారు ఎవరన్నా ఈ లోకంలో ఎవని వెండినైనాను బంగారమునైనాను వస్త్రమునైనాను నేను ఆశింపలేదు నా అవసరముల నిమిత్తము నాతో ఉన్నవారి నిమిత్తమును ఈ నా చేతులు నా చేతులు కష్టపడినవి మీకే తెలియను అంటున్నాను కష్టపడినవి మీకే తెలియను మీరును ఇలాగా ప్రయాసపడి బలహీనులను సంరక్షింపవలననియురిని బలహీనులను సంరక్షింపవలననియు పుచ్చుకునుట ఇచ్చుట ధన్యము అని ప్రభువైన యేసు చెప్పిన మాటలో జ్ఞాపకము తీసుకోమని చేసుకున్న వలనని అన్ని విషయములలో మీకు మాదిరి చూపితినని చెప్పిను అన్ని విషయంలో మాదిరి చూపితినని చెప్పిన నిమ్మ నాక పౌలు గారు అలాగే మరి ముప్పై ఆరు వర్షము అతడి ఇలాగా చెప్పి మోకాల్లో వాళ్ళందరితో ప్రార్థన చేసిన ఆయన మోకాల్లోని వాళ్ళందరితోటి పెద్దల సంఘ పెద్దలతో అందరితో ప్రార్థన చేసిందంట అప్పుడు వారందరూ చాలా ఏడ్చిరంట వారందరూ చాలా ఏడ్చిరి మీరు ఇక మీదట నా ముఖము చూడరని అతడు చెప్పిన మాటకు విశేషముగా దుఃఖించుతూ పౌలు మెద మెడ మీద పడి అతనిని ముద్దు పెట్టుకొని వారు ఓడ వరకు అతనిని సాగా నంపిరంట కదా ఇరుశలేమ్నకు ఎప్పుడు ఏం సంభవిస్తుందో అని భయపడుతున్నామని మరి వాళ్ళు అంటున్నట్లుగా గమనిస్తున్నాం ఎందుకంటే ఆయన పోవలసిందే దేవుడు పంపుతున్నాడు కనుక మరి మనం కూడా గమనించుకోవాలి ఏంటంటే దేవుడు ఈ లోకాన్ని మనకు ఆయన లోకాన్ని మనుషులు ప్రేమిస్తున్నారు కానీ ఆయన ప్రాణములు కూడా ప్రేమించడం పౌలు గారు ప్రియముగా ఎంచుకోలేదంట ఆయన పౌలు గారు ఆయన ప్రాణమును ప్రియముగా ఏమాత్రం కూడా ఎంచుకోలేదంట అంత చక్కటి దైవజనుడైన పౌలు గారిని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం ఇరవై ఆరు అధ్యాయము ఇక్కడ మాట్లాడుతున్నాడు పదిహేను ఇరవై ఆరు మాట్లాడుతున్నాడు ఆ ఇరవై అధ్యాయము పదిహేను వచ్చినంలో మళ్ళీ ఏం చెప్తున్నదంటే ఈ అగిరప్ప రాజు ముంగట ఇప్పుడు ఎందుకంటే యేసుప్రభు వారు ఇచ్చిన సాక్ష్యం ఇక్కడ నెరవేరాలి కదా రాజుల ముంగట నా పౌలు నిలుస్తాడు అని అందుకనే ఇరవై ఆరో మొదటి వచనంలోనే ఉంటది అగిరప్ప పౌలను చూచి మీ పక్షమను చెప్పుకున్నటకు నీకు తెలవైనదనను అప్పుడు పౌలు ఈలాగా సమాధానం చెప్తున్నాడట ఏమని సమాధానం చెప్తున్నాడు ఇరవై ఇరవై ఆరో అధ్యాయంలో తమరు యూదులలో ఉండు సమస్తమైన ఆచారములను వివాదములను విశేషముగా ఎరిగినవారు ఇలాంటి ఈ అల్లర్ల గురించి ఎన్నో అనుభవం ఉన్నవారు మీరు ఎరిగిన వారు గనక యూదులు నా మీద మోపిన నేరము అన్నిటిని కూర్చి నేడు తమరి ఎదుట సమాధానం చెప్పుకునబోతున్నందుకు నేను ధన్యుడను అనుకొనిస్తున్నాను అంటున్నాడు నేను ధన్యుడని అంటున్నాయన మీ ముందు నేను చెప్పుకోవడము ధన్యత అని గొప్పగా చెప్తున్నాడు అయితే ఆయన సాక్ష్యం ఏం చెప్తున్నాడంటే అయ్యా మరి నేను ఇట్లా మారడానికి కారణం ఏంటంటే ఈ అనేకమైన ఈ యొక్క బిడ్డలను నేను హింసించి అనేకులను నేను ఆ సావునకు సమ్మతించిన వాడను వారిని వేసి వారిని హింసించి స్త్రీలను పురుషులను అందరినీ నేను మరి పట్టి సాధ్యం చెప్పుకుంటా వస్తున్నాడు అది పన్నెండవ వచనం ఇరవై అధ్యాయం ఆ పన్నెండో వచనం నుంచి చూస్తే అందు నిమిత్తము నేను ప్రధాన యాదకుల చేత అధికారము ఆజ్ఞయు పొంది తమాక్షునకు పోవుతుండగా రాజ మధ్యాహ్నమందు నా చుట్టూ నా చుట్టూ నాతో కూడా వచ్చిన వారి చుట్టూను ఆకాశము నుండి సూర్య తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశమానమైన ఒక వెలుగు త్రోవలో ప్రకాశించుట సూచితిని అంటు ఆయన ఏమైంది అందు నిమిత్తము నేను ప్రధాన యాత్రికుల అధికారం పొందిన అంటు మరి నేను ధమస్తుతూ మరి మీరు మధ్యాహ్న కాలం అది కూడా రాజా మధ్యాహ్న కాలం నా చుట్టూ నా చుట్టూను నాతో కూడా వచ్చిన వారి చుట్టూను ఆకాశము నుండి సూర్య తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశమానమైన ఒక వెలుగు త్రోవలో ప్రకాశించుట సూచి సూచిందంట ఆయన అతని కండు నేత్రాలు పోయినట్టుగా మనము మొదటి వాక్యంలో చూస్తాము మేమందరము నేల మీద పడినప్పుడు ఈశు ప్రభు వారు అంటున్న మాటలు ఆ పద్నాలుగవ వచనము ఇరవై అధ్యాయం పద్నాలుగవ వచనములో సౌలా సౌలా నన్ను ఎందుకు హింసించుతున్నావు సౌలా చౌలా నన్ను ఎందుకు హింసించుతున్నావు ములికోలలకు ఎదురు తన్నుట నీకు కష్టమని ఎవ్రీ భాషలో ఒక స్వరము నాతో చెప్పుట వింటినీ అయినా పలుకుట వింటినీ అంటుంది ఆయన మరి అంత ఫవర్గా మాట్లాడిన ఆ మాటలను బట్టి ఈ పౌలకు అప్పటికే కన్ను వేని అప్పుడు తర్వాత మాట్లాడుతున్నాడు పలుకుట వెంటినీ అప్పుడు ఏ అప్పుడు నేను ప్రభువా నీవు ఎవడవని అడగగా ప్రభువ నీవు ఎవడవని అడగగా ప్రభు నేను నీవు హింసించుతున్నా ఏస్తును అంటున్నాడు నేను నీవు హింసించుతున్నా ఏస్తును నీవు నన్ను చూచి ఉన్న సంగతిని కూర్చి నేను నీకు కనబడబోవు సంగతిని గుర్చి నిను పరిచారికనిగాను సాక్షినిగాను నియమించుటకై కనబడి ఉన్నాను నీవు లేచి నీ పాదములు మోపి నిలువుము అంటు ఏ విధంగా ఆయన ఏర్పరచుకుంటున్నాడంటే పరిచారకునిగా సాక్షిగా నియమించుటకై కనబడింది మీ పాదములు మోపి నిలువు అంటున్నాడు నేను ఈ ప్రజలను ఈ ప్రజల వలనను అన్న జనుల వలనను హాని కలగకుండా నిన్ను ఆపాడేదని అంటున్నాడు ఈ ప్రజల వలన అన్యజనుల వలన ఇలాంటి ఆపద రాకుండా నేను నిన్ను కాపాడతా వారు చీకటిలో నుండి వెలుగులోనికి తాతాను అధికారములో నుండి దేవిని వైపునకు తిరిగి నా యందలి విశ్వాసము చేత పాప క్షమాపణను పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యమును పొందునట్లు పరిశుద్ధపడిన వారిలో స్వాస్థ్యము పొందునట్లు వారి కన్నులు తిరసుటకై నేను నిన్ను వారి యొద్ధకు పంపేదనని చెప్పిండ దేవుడు ఎవరి దగ్గరికి అన్ని జనులను వారి దత్తుడి నీకు ఎలాంటి హాని కలగదంటున్నాడు కానీ వారు చీకటిలో నుండి వెలుగులోనికి సాతన అధికార అధికారంలో నుండి దేని వైపునకు తిరిగి నాయందరి విశ్వాసము చేత పాపక్షమాపణను పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యమును పొందినట్లు అంటే పరిశుద్ధులుగా ఉండుటకు స్వాస్థ్యము పొందునట్లు వారి కన్నులు తెరుచుటకై నేను నిన్ను వారి యుద్ధకు పంపేదనని చెప్పిండట దేవుడు మరి ఏర్పరచుకున్న ఆ యొక్క సాధనమే ఈరోజు రాసిన ఇన్ని పత్రికలు రాసిన ఈ పౌలు గారి గురించి మనము చెప్పుకొనదగిన ఈ మాటలు బట్టి దేవుడి గొంధనాలు ఎందుకంటే ఆయన ఏ రోజైనా కూడా మనుషుడు మారుతున్నాడు తరాలు గతిస్తున్నాయి కానీ ఆయన మాటలు ఏ మాత్రము గతించటం లేదు ఎందుకంటే ఈ లోకంలో ఆయన నమ్మదగిన దేవుడుగా ఉన్నాడు ఈ లోకంలో ఆయన దేవుడు ఒక్కడే నమ్మదగిన వాడుగా ఉన్నాడు కానీ అందరూ నమ్మదగిన వారు కారు అంటాడు అన్ని చెప్పినా కూడా ఒక మాట పేస్తూ ఏమంటాడంటే ఇరవై నాలుగో వచనంలో అదే ఇరవై ఆరు ఇరవై ఇలాగా సమాధానము చెప్పుకొని చుండగా పేస్తూ నువ్వు వెర్రి పట్టిన వాడవు పౌల నీవు వెర్రివాడవు అతి విద్య వలన నీకు వెర్రి గొప్ప శబ్దంతో చెప్పిండట ఆయన అంటే నిజాన్ని అబద్ధానికి మార్చడానికి ఒక అధికారి వేస్తూ ఒక రాజు నువ్వు వెర్రివాడవ నీ చదువు వల్ల నీకు వెర్రి అని అన్నానట గొప్ప శబ్దంతో చెప్పిండట అది కూడా అందుకు పౌలు ఇట్లా నన్ను మహాఘనత వహించిన స్తూ నేను వెర్రివాడను కాను కానీ సత్యమును స్వబుద్ధియు గల మాటలనే చెప్పుతున్నాను అంటుడు మాట మాత్రము మార్చడం లేదు ఎందుకంటే ఇటువంటి మాటలు చెప్తుండంట ఆయన నేను వెర్రివాడను కాను గాని సత్యమును స్వబుద్ధియు గల మాటలనే చెప్పుతున్నాను రాజు ఈ సంగతులు ఈ సంగతులు ఎరుగును ఎవరు ఎరుగును రాజు ఈ సంగతులు ఎరుగును అగ్రప్పరాజు మీకు కూడా తెలుసు కానీ నన్ను మవ్య నన్ను వెరివాడని చేయాలని మీరు చూస్తున్నారు కానీ నేను సత్యమును సబుద్ధి మాటలనే చెప్తున్నాను రాజు ఈ సంగతులను ఎరుగును కనుక అతను ఎదుట నేను ధైర్యముగా మాటలాడుతున్నాను అంటున్నాడు నేను ధైర్యంగా వాటిలో ఒకటి అతనికి మరుగై ఉండలేదు అక్కడ కూడా ఆయన త్యాగం చేసింది అది ఆయన ఏది కూడా శిష్యులకు పౌలుతో తిరిగిన వారికి ఆ యొక్క ఊరిలో అందరినీ పిలిపించినప్పుడు వారికి ఏది కూడా మరుగై దార్చకుండా ఏది కూడా రహస్యాన్ని ఉంచలేదంట ఆయన ఇక్కడ కూడా అదే అంటే ఏది మరుగై ఉండదు ఉండలేదని రూఢిగా నమ్ముతున్నాను ఇది ఒక మూలన జరిగిన కార్యము కాదు అగ్రపరాజా ఇది ఒక మూలన జరిగింది కాదు అని చెప్తున్నాడు తమరు ప్రభక్తలను నమ్ముతున్నారు ప్రవక్తలను నమ్ముతున్నారా నమ్ముచున్నారా అని నేను ఎరుగును అంటున్నాడు మళ్ళీ అందుకు అగ్రిరప్ప ఇంత సులభముగా నన్ను క్రైస్తవుని చేయదూచుతున్నావే అని పౌలుతో చెప్పిండంట పౌలు అగిరప్ప రాజు ఇంత సులువు సులభముగా నన్ను క్రైస్తవునిగా చేయదూచుతున్నావే అని పౌలుతో చెప్పిండట అందుకు పౌలు సులభంగానో దుర్లభంగానో తమరు మాత్రమే కాదు నేడు నా మాటలు విరిన వారందరూ ఈ బంధకములు తప్ప నా వలనే ఉండునట్లు ఎవరి వలన నా వలనే ఉండునట్లు దేవుడు అనుగ్రహించు అనుగ్రహించుగాక అన్నాడు నా వలనే ఉండునట్లు ఏమి కాక ఈ బంధకములు తప్ప నా వలె ఉండున్నట్లు దేవుడు అనుగ్రహించు గాక అనేను అంతట రాజును అధిపతియురనేకయు వారితో కూడా కూర్చుండిన వారు లేచి అవతలకు పోయి వాళ్ళు అంటున్నారట ఈ మనుష్యుడు ముప్పై ఒకటో ఈ మనుష్యుడు మరణమునకైనాను బంధమునకైనాను తగినది చేయలేదని తమలో తాము మాట్లాడుతున్నారట వాళ్ళు ఇతని అందుకు ఏ నేరము దోషము లేదే ఈ యుధులు ఇట్లా ఇతని మీద ఇంత నేరం ఎందుకు మోపుతురు అని వారు గమనించరు కానీ పేస్తూ యూదుల వైపు మాట్లాడి సౌలానీకు అధిక విద్య వలన వెరిగిపట్టిందని అక్కడ మాట్లాడినట్టుగా చూస్తున్నాం కానీ రాజకీయ విషయాలన్నీ తెలుసు ఇక్కడ ఒక మూలన జరిగింది కాదని మరి పౌలు గారు సాక్ష్యమిస్తున్నట్టుగా చూస్తున్నాం ఇక్కడ ఏమంటున్నాడంటే ఈయన ఏ బంధముకైనానో తగిన మరణం మరణంకైనా బంధముకైనా తగినది ఏమీ ఈయన చెయ్యలేదు తమలో తాము వాళ్ళు మాట్లాడుకున్నారంట అందుకు అగ్రప్ప ఈ మనుషుడు కైసారు ఎదుట చెప్పుకుందునని అనని ఎడల అతనిని విడుదల చేయవచ్చునని పేస్టుతో చెప్పిండట ఎందుకంటే ఇతని ఎందు నేరం ఏమి లేదు అతని మాటల ఎందు దోషం ఏమి లేదు ఇతడు ఒక టైంలో ఈ విధంగా ఉన్నానని సాక్ష్యం చెప్పాడు కానీ ఉన్నది చెప్తుడు కానీ చెప్తుంటే అది గమనించకుండా వాళ్ళు ఎవరో మరి ఆయన మాట వినక్కున్నారు కనుక ఇతను విడుదల చేయొచ్చు కానీ ఈయన ఏ ఈ మనుషుడు మరణమకైనానో బంధమునకైనానో తగినది ఏమిదో చేయలేదని తమలో తాము మాట్లాడుకున్నారట ఆధిపతులు ఎవరు రాజులు ఆ ప్లేస్తూ ఆగిరప్ప ఇంకా కొంతమంది అందుకనే మరి దేవిని సాక్షులుగా ఉండుటకు మరి మనము ఏ విధంగా ప్రయాస పడుతున్నాం సేవ గురించి వదిలేయండి మనము సాక్షులుగా ఆయన ఆయనకు సాక్షులుగా ఉండటకు మనం ఏమంట ఎంతవరకు ప్రయాసపడుతున్నాం ఎవరికి ఎంతమందికి మనము స్వార్థ ప్రకటిస్తున్నాం ఎప్పుడు మన సమస్యలు మన ఇంటి సమస్యలు మన జీవిత సమస్యలు ఈ క్షేమైపోయే దాని గురించి ఆలోచిస్తే ఆత్మను రక్షింపబడవు నువ్వు నీ సొత్తు కాదు నువ్వు విలువ కొనపడి ఉన్నావు సంగతి మర్చిపోకుంటున్నావు మనం అందు మనము ఆదమర్చి నిద్రించే వరం కామగా ఉంక ఎప్పుడు వెలుకువగా ఉండి జాగ్రత్తగా ఉండి అంటున్నాడు ఎందుకంటే ఇప్పటికీ టైం లేదు ఆయన ఎప్పుడు వచ్చే తెలియదు ఆయన దొంగ వస్తా అంటున్నాడు మరి మనము జాగ్రత్తగా మన వస్త్రములను మన నీతి వస్త్రములను కాపాడకుండా ప్రయాసపడాలి ఎందుకంటే ఇంత సాక్షి సమూహము మనము మేఘము వల్ల ఆవరించి ఉంది మరి మొదట చేసిన ఆ ఆ స్టెప్పిన్ విషయంలో మాట్లాడిన మాటలు ఎంత పవర్ఫుల్ గా మీదుంటాయంటే టైం దొరకదేమో అని అవి చెప్పలేదు ముష్కరులారా అంటాడు దేవిని మాటను వినొల్లని వారలారా అంటాడు పిత్రుల వారే మీరు కూడా పాపం చేస్తున్నారా అంటాడు మరి లాస్ట్కి వచ్చే వరకు ఆ పాపాల మీసో ప్రభువా అంటాడు మరి అస మాటలు మాట్లాడి ఇంత సంఘాలను కట్టినాయి ఈ ఈ పౌలు గారి గురించి మరి స్టెప్పిన్ గారి గురించి మరి దేవుడు మాట్లాడిన మాటలను బట్టి మనను మనం భద్రపరుచుకొని అనేకులను మరి ప్రభు వైపు తిప్పుటకు ప్రయాసపడదాం ఆయన కృప మనకు అందరికీ తోడైండును గాక వాక్యము దేవుడు దీవించిన స్తోత్రములు ప్రేమగల తండ్రి పరిశుద్ధుడా గొప్ప తండ్రి పరిశుద్ధ నమ్మని స్థుతులు స్తోత్రాలు కృతజ్ఞతలు అర్పిస్తుంటున్నావు ప్రభా ఆ తండ్రి నమ్మదగిన దేవుడు ప్రభా ఈ లోకములు రాజువు రక్షకుడవు కాపరివి మాకు ఇమానియులు అయిన మా ప్రభువ మీకు స్థుతులు స్తోత్రాలు ప్రభా నువ్వు తేజస్సులు వసహించు అమరుడు ఉన్న తండ్రి మీకు స్థుతులు చెల్లిస్తుంటున్నాం ధవల వర్ణుడు రక్తవర్ణుడు పదివేలు అతి సుందరుడు కాక్షణీయుడు తండ్రి మా పక్షంలో మీరుండి నైనా మీరు మాకు ఈ ధన్యతను బట్టి స్థుతులు చెల్లిస్తున్నాం ప్రభావ అందరం మాట్లాడిన దేవా మా హృదయాలను శుద్ధీకరించుకునేయా తండ్రి మరి మీరు ఏర్పరచుకున్న మీ శిష్యులు సాధనములుగా వాడుకున్నారు అందును బట్టి స్థుతులు ప్రభావ నైనా అత సాక్షులుగా నిలుపుకున్నారు నైనా కృతజ్ఞతలు నా తండ్రి అవ్వ మరి ఆ యొక్క మీరు ఏర్పరచుకున్న మీ సేవకులు ఎంత పవర్ఫుల్ గా మీ ఆత్మ ద్వారా నడిపించారు నాయన మా గ్రహించటకు ఇచ్చిన మనసును బట్టి స్థుతులు చెల్లిస్తున్నాం నాయన మా హృదయాల్లో భద్రపరచుకొని ఈ నామానికి మహిమ ఘనత ప్రభావాలు తెచ్చుకోమని ఆయన విన్నొక ప్రతి ఒక్క కేఎంలో ఉన్న ప్రతి ఒక్క బ్రదర్ సిస్టర్ నుండి తాకి స్వస్థపరిచి నాయన మా ఆత్మీయ నేత్రాలను తెరిచి మా హృదయాలను భద్రపరచమని ఏసు క్రీస్తు నామలు ప్రార్థిస్తున్నాం తండ్రి అమీన్ రైజిలాస్ బ్రదర్ సిస్టర్ యేసు క్రీస్తు ప్రభు కృప సమాధానము పరిశుద్ధాత్మ నడిపింపు మనకు మరి కేబీపీఎం సిస్టర్స్ కును ప్రతి ఒక్కరి కుటుంబానికి రక్షణ మార్గము ప్రకటించు ప్రతి ఒక్క కుటుంబానికి తోడై ఉండి నడిపించి ఆదరించుండుగాక ఆ మీన్ ఆ మీన్ రైజులా బ్రదర్ సిస్టర్స్